ఆలోచించాలి ఈశ్వరుడు పిల్లల్ని ఇవ్వడం అంటే మన మన సాంప్రదాయంలో ధర్మంలో ప్రతిదీ ఇట్లా చెప్పారు ఏమిటి నాయన పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు ఏమిటయ్యా పుణ్యం కొద్ది పురుషుడు పుణ్యం అంటే ఏమిటి పరోపకారాయ పుణ్యాయ నువ్వు బాగా ఈ శరీరంతో ఈ నవరంధ్రాలు ఉన్నటువంటి ఈ శరీరంతో ఈ దశేంద్రియాలు ఉన్నటువంటి ఈ శరీరంతో ఆ ప్రాణ మనోబుద్ధులతో కాస్త ప్రపంచంలో ఎవరికైనా ఏ జీవికి అయినా నువ్వు సహాయం చేసిన పుణ్యఫలం అంటూ ఆ పుణ్యఫలమే నీకు భర్త రూపంలో భార్య రూపంలో జీవన సహచర్య రూపంలో వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పుణ్యం కొద్దీ పురుషుడు పుణ్యం కొద్దీ పురుషుడు ఒక రహస్యం ఉంది ఇది భౌతికం వృక్ష న్యాయం అనమాట ఇది బీజ న్యాయంగా చెప్తున్నాం మళ్ళా రివర్స్ స్వరూప జ్ఞానంలో చెప్తున్నాం నాయన నువ్వు క్షరపురుషుడ నిర్ణయం పొందాలన్నా అక్షర పురుషుడ నిర్ణయం పొందాలన్నా పురుషోత్తముడు నిర్ణయం పొందాలన్నా కూడా పుణ్యమే సహకరించాలి సుకృత బలం ఉండాలి జ్ఞానం లభించాలంటే సుకృత బలం ఉండాలి నువ్వు క్షరపురుషుడు కానీ ఉండిపోయి ఎంత సుకృతమే ఉందనుకో ఈ జన్మకు అక్కడికే సరి సరే ఒకవేళ అక్షర మారేటటువంటి పరిణామం చెందే అవకాశం ఈ జన్మలో వచ్చిందనుకోండి సుకృత బలం చేత సరే ఆ జ్ఞానం అక్కడికి సరి సరే పురుషోత్తమ నిర్ణయం పొందగలిగేటటువంటి సామర్థ్యం నీకు లభించిందనుకోండి అలా అయినా ఓకే అది కూడా సుకృతమే కైవల్యం మోక్షం పరాత్పరం పరబాహ్య అక్షర పురుషుడిగా ఉన్నానన్నావా ఓ స్వామీజీ అండి గురువుగారండి పల్లకీ మోత అంతా అమ్మో గురువుగారుడి బాబు కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు ఇది అక్షర పురుషుడంటే గొడవ మా గురువుగారు చాలా గొప్ప బాబు ఇదంతా అక్షర పురుషుడు వ్యవహారం మా స్వామీజీ మా మా గురువు మా వ్యవహారం అబ్బో ఆయన చాలా గొప్ప ప్రతిభావంతుడు ఆయన చాలా శక్తివంతుడండి బాబు ఆయన ఏదన్నా అన్నాడంటే అయిపోతుందండి బాబు ఇలా ఏవేవో చెప్పుకుంటూ ఉంటావు ఆయన గురించి ఇదంతా అక్షర పురుష లక్షణాలు అన్నావు సో ఇలా జరుగుతోంది అనుకోండి జీవితం అది సుకృత విశేషమే కాకపోతే గుర్తు పెట్టుకోవాలి ఎక్కడైనా నీకు తగులుకునే బీజ వృక్ష న్యాయం ఏమిటి అభిమానం అహం ఈ ఆహం అభిమానం తగులుకున్నాయి అనుకోండి అంతా గోవిందే సర్వం గోవింద ఇది గుర్తుపెట్టుకోవాలి పెద్దల పూర్వం నా చిన్నప్పుడు అనుకోండి అంతా ఏముందైనా సర్వం గోవింద గోవింద అంటే అర్థం ఏమిటి ందతి గోవింద గా అంటే గో అంటే గో అంటే గో అన్నా గాహ్ అన్న రెండోటవయతి ఇది గోవింద సరే జీవులు గా శబ్దం జీవులు అనమాట ఘకార శబ్దంతో ఉన్నదంతా జీవులు ఈ జీవులను విందతి కాపాడేవాడు రక్షకుడు స్వరూపజ్ఞాన నిర్ణయం తెలియజెప్పేవాడేవాడు వాడు గోవిందుడు ఇలా తెలుసుకో అర్థమైందండి జాగ్రత్తగా నీవు వచ్చిపోయే లక్షణం కలిగిన వాడి రాకడా పోకడా కలిగిన వాడు ఎవడంటే గవయతి రాకడా పోకడా ఉంటదనమాట దానికి ఆ జీవ లక్షణానికి అభిమాన లక్షణానికి ఉంటదనమాట అభిమాన త్యాగం చేసామనుకో నీకు గోవింద దర్శనం కలుగు ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను అభిమాన త్యాగం చేశానని నాకు ఎడతలుస్తుంది అండి నీకు గోవిందుని దర్శనం కలుగు బాలకృష్ణుని దర్శనం కలుగుతుంది ఇట్లా దర్శనాలు చాలా ఉన్నాయి దర్శన పరంపర ఉంటుంది అనమాట ఈ దర్శన పరంపరని బట్టి అనుభవజ్ఞుడైనటువంటి గురువు నీ అభిమాన త్యాగం ఏ స్థాయి దాకా వచ్చిందో చూస్తారు క్షరపురుషుడా అక్షర పురుషుడా పురుషోత్తముడా నీలో అభిమాన త్యాగం ఎక్కడ దాకా వచ్చింది స్వరూప జ్ఞాననిష్ట ఎలా ఉందనే నిర్ణయాన్ని దర్శనాలను చెప్పేదాన్ని బట్టి చూసుకుంటూ పోతూ ఉంటారు ఎందుకంటే ఆయన ఆ మార్గంలో వెళ్ళొచ్చాడు గారు ఇలా జాగ్రత్తగా ఎవరికైతే అనుభవజ్ఞుడైన గురువు ఉంటాడో వాడికి నువ్వు అనుభవాన్ని చెప్పినప్పుడు అనుభూతిని చెప్పినప్పుడు నీ దర్శనాన్ని చెప్పినప్పుడు ఈ ప్రమాణాల మీద చూస్తాడనమాట ఇలా జాగ్రత్తగా నీ సమస్యను అర్థం చేసుకుని నీ అభిమాన త్యాగం ఎలా జరుగుతుందో అలా నిన్ను నిర్దేశిస్తాడు అది అక్కడ రహస్యం అందుకని గురువు గారు బాబు గురువు లేకపోతే గురువు నా గురు అధికం తత్వం ఈ గురువు గారి ఆ తత్వం పెద్ద గొప్పదయం కాదురా నాయన అని ఎందుకు చెప్తున్నావు అంటే ఆ తత్వం యొక్క లక్షణాలని తెలుసు తత్తు ఆ తత్వం అసి అసి పదంలో ఉన్నాడు ఆయన కాబట్టి బోధాధికారులందరూ ఎప్పుడు ఎక్కడ ఉండాలి అసి పదంలో ఉండి బోధించాలి అభిమాన త్యాగం చేసి బోధించాలి బ్రహ్మనిష్ఠులై బోధించాలి చదవండి అన్నిటినీ త్యాగం చేసినను దేహాభిమానం ఒక్కటి చాలు అది సంగతి ఒక్కటి ఉంటే చాలండి ఆ ఒక్క దేహాభిమానం అనే ఒక్క అభిమానాన్ని గనక మిగుల్చుకుంటే ఎన్ని కావాలో అన్ని వచ్చేస్తాయి మొత్తం సర్వస్వం సమస్తం ఎనభై లక్షల జీవరాశులు సమస్త ప్రపంచము సమస్త ఆ జాగ్రత్తషుక్తులు సమస్త కాలత్రయాలు రోకత్రయాలు రుణత్రయాలు తాపత్రయాలు ఈ త్రయాలన్నీ ఒకే ఒక బీజాన్ని అంటి పెట్టుకుని ఉన్నాయి